ఎనభై ఐదు ధ్వంసకవులు ధరను దండెత్తియున్నారు బుధులపైన యుద్ధబుద్ధిభూని ఓర్వలేని భేదవాద యుద్ధమునకు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పాపము చేయునపుడు పుణ్యము చేయునపుడు ఒకేవిధముగా శరీరమునకు శక్తినిచ్చి ఏ కర్మ అంటకుండా ఉండు ఓ ఆత్మ వినుము ప్రపంచములో కవులు ఉన్నారు మరియు జ్ఞానులు ఉన్నారు కవులు ఊహాజనితములైన ఎన్ని వ్రాతలైనా వ్రాయగలరు మరియు చెప్పగలరు కవుల మాటలలో వ్రాతలలో మాట పొందింపు వ్రాతల సొంపు ఉండును జ్ఞానులైన వారు ఏ విషయమును ఊహలతో చెప్పరు జ్ఞానులు చెప్పు మాటలకు శాస్త్రబద్ధత ఉండును కవులు కవిత్వమునుపయోగించుచు జ్ఞానుల రూపములో ఉండవచ్చును గాని జ్ఞానులు మాత్రము కవిత్వమును ఉపయోగించు కవులుగా ఉండలేరు కవుల వద్ద లేని జ్ఞానశక్తి జ్ఞానుల వద్దయుండవచ్చును అందువలన జ్ఞానుల మాటలను వ్రాతలను కవులు భాషా ఉచ్చారణ ఉచ్చారణదోషమనో తప్పులు పట్టుచుందురు ముఖ్య విషయమేమనగా జ్ఞానులు పండితులు కారు కాబట్టి వారి మాటలలోనూ వ్రాతలలోనూ చిన్నచిన్న తప్పులుండవచ్చును వాటిని వదిలి భావమునే ముఖ్యముగా చూడవలెను భావమును చూడక ఓర్వలేని బుద్ధి కలిగి జ్ఞానులతో బుద్ధి యుద్ధబుద్ధి ఉందురు అటువంటి వారికి జ్ఞానము ఎప్పటికీ కలుగదు కవులు ఎప్పటికీ జ్ఞానులతో భాషయందు పోటీపడకూడదు భావము తెలుసుకొని బాగుపడవలెను